ప్రార్థన చేసామండి పరుశుద్లకు దేవాయశ్యా తులు స్తోకాలను అయినా అవును ప్రవ్వ మీరే మా యొక్క పరిహారి మా జీవిత కాలమంతా మీరే మా యొక్క పరిహారీ మీ యొక్క ప్రేమని ఆ యొక్క చూపించినారు ప్రవ్వ దానికి సాటినే లేదు ప్రవ్వ ఈ లోకంలో ఏ ప్రేమని కూడా దాంతో పోల్చలేం ప్రవ్వా అటువంటి ప్రేమని మాకు చూపించినారు మా పాపంలోనూ శాపములను రోగములను వ్యసనములను భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీరు సమాధి చేయబడి మూడునాడు తిరిగి లేచినారు వెళితి సమాధి క్రైస్తవ జీవితానికి పునాది అని మీరు రుజువుపరిచినారు ప్రవ్వా మీ యొక్క పునరుధనపు శక్తిని పరిశుద్ధాత్మ రూపకంగా మాకు అనుగ్రహించి విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు దాన్ని మీకు వదనాలనైనా మీ యొక్క కృపవల చేత ఆత్మ ఫలాల చేత మమ్మల్ని ఆశీర్వదించి ఇంతకాలం మీరు మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రొవ్వా జకర గ్రంథంలోని ప్రవసనాలు మేము కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం నైనా మీరే మాకు సహాయకులుగా ఉండి ఇంతకాలం నడిపించినారు వాటిని అర్థం చేసుకోవడం ఎంతో కష్టతరంగా ఉంటున్నా గాని చిన్నపిల్లల్ని నడిపించినట్లు మీరు మమ్మల్ని నడిపిస్తూ మాకు అర్థం అవలాగిన వాటిని విశదీకరిస్తు వదనాలు ప్రొవ్వా ప్రవ్వ వీటన్నిటిని మేము నేర్చుకొని మా జీవితాలలో అవలంబించుకోవాలని ఆయన అనుభవపూర్వకంగా వాటిని మేము అనేకులకు ప్రకటించాల ప్రవ్వ ఇక యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చేసినాం కాబట్టి నన్ను మేము చాలా జాగ్రత్తగా ప్రవర్తించేలాగానే సేపడాడు సైతాను కూడా వానికి కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తుండడు ప్రవ్వా ప్రతి ఒక్కరికి కొద్దిగానే సమయం ఉంది ప్రవ్వా రాబోదినలు మరీ దుర్దినములు అని మీరు మీరు మాతను మాట్లాడుతున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి విషయంలో మేము మీకు అంగీకారంగా ఉన్నలాగానే సహాయపడండి మా యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సేవా జీవితంలో సాంఘిక పరమైన జీవితంలో ప్రతి స్థలంలో మీ కొరకు సాక్షులుగా మేము నిలబడేలాగానే సహాయపడండి నాయన మా యొక్క బలనీయతలను తొలగించి మాకు బలాన్ని అనుగ్రహించండి మా పనులలో మేము ఆలస్యం ప్రతి పనిని త్వరగా నిర్వర్తించుకొని మా మేము స్థిరపడలాగానే సహాయపడండి ప్రవ్వ మా మనసుని పరిపార విధాలుగా కోరియకుండా మీ మీద కేంద్రీకరించుకొని ముందు పోయే బిడలకు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను మీరే మాకు సహాయకులుగా ఉండి వాక్యాన్ని అర్థం చేసుకునిలాగా చేపడండి మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు మార్చ్ ఎనిమిదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము జకర్యా గ్రంథంలోని రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం జకర్యా గ్రంథంలో ముఖ్యంగా మొదటి అధ్యాయం మొదలుకొని ఆరవ అధ్యాయం వరకు ఎనిమిది దర్శనాలు జకర్యాకి కలిగినాయి మనం చూస్తున్నాం కొన్ని మొదటి అధ్యాయం మొదలుకొని ఆరవ అధ్యాయము వరకు ఎనిమిది దర్శనాలు ఉంటాయి తర్వాత విషయాలు కొన్ని వేరేగా ఉంటాయన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఏడవ అధ్యాయం మొదలుకొని ఏ రీతిగా మతరమైన క్రైస్తవ జీవితము గుంపుల్ గా మనం చూస్తాం కానీ ఆరవ అధ్యాయం వరకు ఎనిమిది దర్శనాలు మనం చూస్తుంటాం ఇంతకు ముందు మనము మొదటి దర్శనాన్ని చూసినాం ఆ గొంజి చెట్ల మధ్యలో నిలబడిన మనిషి గురించి మొదటి అధ్యాయము ఏడవ అధ్యాయం మొదటి అధ్యాయము ఏడు నుంచి పదిహేడు వర్షాలలో అధ్యయనించినాం అందులో పంక్తులు పంక్తులుగా కూర్చున్న గుర్రాలకు సంబంధించిన బోధన మనం ధ్యానించినాం అదే దర్శనంలో రెండవ దర్శనంలో రెండవ దర్శనంలో నాలుగు గుర్రాలు నాలుగు కొమ్ములు మరియు నాలుగు నలుగురు కంసలుల గురించి మనం ధ్యానించినాం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనం ఇరవై వచనం వరకు దాని తర్వాత గత రెండు వారాల నుంచి మనము మూడవ దర్శనాన్ని ధ్యానిస్తున్నాం రెండవ అధ్యాయము మొదటి 12 వసలలో కులకర్ర పట్టుకొని ఉన్న మనిషి గురించి కాబట్టి ఈరోజు ఆ యొక్క మూడవ దర్శనాన్ని మనం ముగించుకొని నాలుగవ దర్శనానికి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మూడవ దర్శనాన్ని మనము చూసుకోవాలంటే జకర గ్రంథము రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలా సరే మీకు లైట్ సరిగి ఉంటే లేకున్నా పర్లేదు ఎందుకంటే ఇవి రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు వీటిని ముఖ్యంగా మతపరమైన క్రైస్తవ జీవితము ఎందుకు అంతగా దిగజారిపోయింది అన్న విషయాన్నే ఇక్కడ మనం కొంత కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం ఎందుకు మతపరమైన జీవితం అంతగా దిగజారిపోయిందంటే గొప్ప జనాన్ని మనము ఏలైతే చూపిస్తలేం గొప్ప యొక్క బలహీనత ఏందంటే అది గుడితనం అది గొర్రె కాబట్టి దాన్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ నడిపి అన్న విషయాన్ని మనం చూసినాం కాపలిదా ఎక్కడ దిగ్గర నడిపిస్తే అది నడుస్తుంది కాబట్టి అది సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నదన్న గుంపుకు సాదృశ్యం ఉంది గొప్ప జనం వారిని ఆ రీతిగా చెడగొట్టింది ఎవరు అన్నప్పుడు సర్పంలు తేళ్లు అన్న విషయాన్ని మనము ధ్యానిస్తా ఉంటాం అయితే పోయిన వారం నేను ఏ హెచ్కల్ గ్రంథాన్ని ధ్యానిస్తుంటే దేవుడు ఒక విషయాన్ని నాకు చూపించింది ఏ రీతిగా ఈ సర్పంలు తేళ్లు గొప్ప జనాన్ని చెడగొడతాయి అన్న కాబట్టి ఒకవేళ మీకు లైట్ ఉంటే చూసుకోవచ్చు లేకుంటే మీరు ఇంటి వరకు కూడా ధ్యానించవచ్చు నేను సాధ్యమైన కాడికి ఈ రికార్డింగ్ రేపు తెన్నారే పెట్టేస్తా కాబట్టి రేపు మీరు పది గంటల పదకొండు గంటల ప్రాంతం నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా వినొచ్చు దీన్ని ఎహెచ్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఏ రీతిగా ఈ యొక్క చెడిపోయింద్రు అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి సగము మంచి పిండి సగము పులిసిన పిండి కాబట్టి మంచిది కూడా చివరికి పులిసిపోతుంది అన్న మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఎహెచ్కే గ్రంథము పదమూడవ అధ్యాయంలో వాళ్ళు ఏ రీతిగా అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు పదమూడవ అధ్యాయము పదవ వచనంలో ఆ విషయాలను మనం ధ్యానిస్తున్నాం ఏ రీతిగా ప్రవక్తలు ఇస్ఆన్ ప్రతిని మోసపుచ్చిండ్రు అన్న విషయం అక్కడ చూసినప్పుడు యుగ తిరిగి దాన్ని రప్పిస్తాడు ప్రసంగి మూడవ అధ్యాయంలో చూస్తే అంతకు ముందున్న వాటిని ఆయన తిరిగి రప్పిస్తున్నాడు కాబట్టి మన కాలంలో ఇవి ఆత్మీయ విధానంగా అవి జరుగుతున్నాయని మనం ధ్యానిస్తున్నాం వాటిని ఆ రీతిగా మనం స్వీకరిస్తున్నాం కాబట్టి పదమూడవ అధ్యాయము ఏ హెచ్కెల్ గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిది నుంచి చూస్తే ఒకసారి వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదే గాండ్రైన ప్రవక్తలను ప్రవక్తలకు నేను పగవాడను కాబట్టి మతపరమైన రెండు గుంపులవి సోదే గాండు ప్రవక్తలు కాబట్టి సర్పములు తెలియ రెండు గుంపులవి వాటికి నేను పగవాడను వారు నా జనుల సభలలోనికి రారు గొప్ప జనము తిరిగి ఆయన సన్నిధికి వస్తుంది కానీ వీళ్ళు మట్టుకు రూదేగాండ్రు ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు వారుల సభలలోనికి రారు ఇలా సంఖ్యలో చేరువారు కాకపోదురు కాబట్టి దేవుడు చివరికి గొప్ప జనంతా ఉన్నా గాని వీరు మట్టుకు ఆ సంఖ్యలో ఉండరు అది గ్యారంటీ అని చెప్తున్నాడు కాబట్టి విన్నప్పుడల్లా మనం చాలా జాగ్రత్తగా జీవించాలా సేవా జీవితంలో మన కాలంలో ముఖ్యంగా మన వంతిలో మనం ఉండాలా ఆయన లెక్కలో మనం కల కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే కొల సంబంధించిన దర్శనాన్ని మనం ధ్యానించినాం కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు మనం కరెక్ట్గా ఉండాలా రెండు గుంపులుగా విభజింపబడ్డాయి కాబట్టి మనం మట్టుకు అతనితో పాటు స్థిరంగా ఉన్న గోడ వలె ఉండాలా గోడ లక్ష నలభై వేల మందికి సాదృశ్యం అని మనం మటపు గుండు బోధలో ధ్యానించినాం కొంతకాలం క్రిందట కాబట్టి వారు ఇల సంఖ్యలో చేరిన వారు కారని కాకపోదురు వారు ఇస్రాయులుల దేశంలోనికి తిరిగి రారు అంటే ఆయన రాజ్యంలో తిరిగి వాళ్ళు ఎప్పటికీ రారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సర్పంలో తేను తిరిగి రారు అప్పుడు నేను ప్రభున యహోనని మీరు తెలుసుకుందరు అంటే గొప్ప అప్పుడు వాళ్ళందరూ శాశ్వతంగా నరకమైనక అప్పుడు గొప్ప జనం గుర్తుపడతారంట అంటే సర్పముల తేళ్లు ఎప్పుడు శమపాల సర్పముల తేళ్లు ఎప్పుడైతే దేవుని చేత తృనీకరింపబడతారో అప్పుడు వీళ్ళు గ్రహిస్తారంట అంటే వాళ్ళ బోధ తప్పు బోధ అని చివరికి వీళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు కాబట్టి గొప్ప స్టార్టింగ్ లో గుర్తుపడతలేదు ఆ బోధని ఎందుకో ఇప్పుడు నేను మీకు చూపిస్తా కొంచెం కిందికి వస్తే కానీ దానికి ముందు వాళ్ళు వాళ్ళదే సత్యం అని వాళ్ళని వెంప వెంపడించిన వాళ్ళు కానీ చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు అది సత్యం కాదని దాన్ని తృణీకరిస్తారని ఇక్కడ రాయబడింది తర్వాత వాళ్ళు ఏ రీతిగా గొప్ప మోసగిస్తారని దేవుడు డైరెక్ట్ గా ప్రవర్తల ద్వారా చూడండి ఇప్పుడు పదవశంలో సమాధానము ఏమూ లేకపోయినను వారు సమాధానం చెప్పి నా జనులను మోసపుచ్చిచ్చు ఉన్నారు కాబట్టి ఈ విషయం బాగా అర్థం బోధ యుగ సమాప్తిలో ఇది ప్రపంచం విస్తరించిన బోధ పాత్ర నిబంధన కాలంలో కూడా విస్తరించిన బోధ శ్రమలు రాబోయే కాలంలో బబులోను ఇసిన చిరలోనికి తీసుకొని పోవే కాలంలో వీళ్ళు ఏమంటున్నారంటే ఏం కాదు ఆ ప్రవర్తన మాటలు వినకండి వాళ్ళ మాటలు వినకండి అవంతా అది తప్పుడు బోధ వాళ్ళు చెప్పేది అంతా తప్పుడు బోధ వాళ్ళు ఎక్కడెక్కడ పోయి నేర్చుకుంటారు మన కాలంలో ఏమంటున్నారు అంటే వాళ్ళంతా వేస్ట్ వాళ్ళు ఇంటర్నెట్ లో నేర్చుకుంటారు వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు ఇక్కడ నేర్చుకుంటారు అవన్నీ అక్కడ నేర్చుకొని వచ్చి చెప్తుంటారు అది అంతా తప్పుడు బోధ అని మన మీద నేరం ఉంటారు అదే రీతిగా ఈ రోజు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సమాధానం ఏమియో లేకపోయినా వారు సమాధానం అని నా జల ను మోసపుచ్చుచున్నారు దేవుణ్ణి శాశ్వతంగా నువ్వు స్థిరంగా ఉంటావు ఏ ఏం జరగదు నీకు ఎటువంటి సమస్యలు రావు ఎటువంటి కష్టాలు నీకు రావు అనేసి వాళ్ళు మభ్య విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అబద్ధ బోధ ఎట్లా ఉంటుందో దాని సూచన ఇక్కడ చెప్పబడింది సమాధానము ప్రపంచంలో లేకుండా సమాధానం ఉందంటారు నిన్న న్యూస్ ఏంటంటే పది మంది టెరరిస్టులు ఇండియాలోకి వచ్చేసినారంట పేపర్లలో చూసినాం మనం అది ఇండియాలో ఇండియాలోకి వచ్చేసినారంట వాళ్ళు ఇప్పుడు ఇండియాలోకి తెలియదు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఏమన్నాయంటే పది మంది ఎస్కేప్ అయిపోయారు ఈ దేశంలో వాళ్ళు ఎక్కడెక్కడ విస్తరించిపోయినారో ఎవరు తెలియదు మళ్ళీ ఈ ఈ దేశంలో ఎటువంటి భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయో మనకు తెలియవు సరే అవి ఏమున్నా ఏవి కాకున్నా మనం మటుకు జాగ్రత్తగా ఎక్కడ పెద్ద పెద్ద గుంపులు ఉన్నా అక్కడికి మనం పోవద్దు ఎక్కడెక్కడ పాపులర్ ప్లేసెస్ ఉన్నా మనం అక్కడ పోవద్దు ఉదాహరణకి సినిమా థియేటర్ల దగ్గర లేక పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర పెద్ద పెద్ద గుంపులు గుంపులు కూడా బిజినెస్ షాపింగ్ మాల్స్ అలా మనం పోవద్దు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు వైకే నేను హెచ్చరిక చెప్తున్నాను ఎక్కడ ఎక్కడ క్రౌడ్స్ ఉంటే మనం అక్కడ పోవద్దు అది దృష్టిలో పెట్టుకోండి మీరు కానీ కొంత జాగ్రత్త ఉండాలా ఎవరన్నా మనుషులు పరిచయం మనుషులు ఎక్కడెక్కడ తీరుతున్నారో అన్ని మీరు గమనించాలా వాళ్ళు ఏమైనా సూట్ కేసులు బ్రీఫ్ కేసులు బ్యాగులు ఏమైనా అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని గమనించాలా దాని పట్ల మన దాని విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే మనం మనకు ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఎగ్జిబిషన్స్ పిక్నిక్లు ఇటువంటి అన్ని మనం జాగ్రత్తగా తప్పించుకోవాలా తెలిసినాక కూడా మనం అందులో ఈ ట్రాప్ దానికి వీల్లేదు ఎందుకంటే పోలవరం చూసినాం వారు మనల్ని చిక్కించుకుంటారంట అంటే వల వేసి హంటింగ్ హంటింగ్ చేస్తారని ఉంది అక్కడ వాక్యం కదా వాళ్ళు వేటాడతారు గొప్ప జనాన్ని వేటాడతారు అన్న విషయాన్ని మనం వాక్యంలో చూసినాం కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళు వేటాడుతుంటారంట ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతా ఈ రోజు ఎవరు దొరికించుకోవాలా అని వాళ్ళు వేటాడుతుంటారంట సొమ్ము తేళ్ళు ఏ ఇంటి మీద పడాలా ఏవని మీద పడాలా అని వేటాడుతుంటారంట వాళ్ళ పని అది ఇది వాళ్ళకి ఇంకా వేరే పని లేదు వాళ్ళ మనసు ప్రభు మీద లేదు వాళ్ళ మనసు వాళ్ళ సొంత రాజ్యాల మీద ఉంది కాబట్టి వాళ్ళు వేటాడే క్రూర తోడేళ్ళు వాళ్ళు కాబట్టి గొర్రె చర్వం ధరించుకున్న తోడేళ్ళు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు వేటాడల్లా ఏ గోర దొరుకుతా ఈ రోజు అని ఎదురు చూస్తే టైప్ అన్నట్టు వాళ్ళు సమాధానం ఏమీ లేకపోయినను వాళ్ళు సమాధానం అని చెప్పి నా జను నా జనులు మంటి గోడను కట్టగా బాధ అర్థం చేసుకోండి నా జనులు మంటి గోడను కట్టగా వారి వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు మీకు బాగా అర్థం చేసుకోండి నువ్వు ఏమి గోడలు కట్టుకుంటున్నావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ నీ గోడ కట్టుకోవడం అంటే నీ జీవితాన్ని కట్టుకోవడం నీ యొక్క ఆశ్రయాన్ని కట్టుకోవడం అన్న విషయాన్ని నీవే మంజరం కాబట్టి నీ జీవితాన్ని కట్టుకోవడం అసలు గోడ కట్టుకోవడం అంటే మంజరాలు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం అని అని అంటాం కానీ అసలు దాన్ని మనం ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలా జనులు మట్టి గోడను కడుతున్నారు అని చెప్తున్నాడు అంటే వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాలను కట్టుకుంటుంటున్నా అంటే బాగా అర్థం చేసుకోండి మనం ఎప్పుడైనా మన ప్రభు పునాది కాబట్టి ఆ పునాది మీదనే మన జీవితాలు కట్టుకోవాలని మనం ఎన్నిసార్లో ఎఫెల రాష్ట్రపతిగా చూసినాం ఆ పునాదే క్రీస్తు దాన్ని వేసిన వాళ్ళు ప్రవర్తనలు అపోస్తలలో అని ధనించినాం కానీ మనుషులు చూడండి మట్టి కట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు మట్టి గోడం కట్టుకుంటే ఏమవుతుంది ఈ సర్పంలు పెళ్ళి ఏం చేస్తాయి అని కూడా అక్కడ పూత పూస్తున్నారు గచ్చు అంటే తెలుసా మీకు ఎవరికన్నా మట్టి గోడకి గచ్చి పూత పూస్తే ఏమైతుంది సరే ఈ రోజు భాషలో మాట్లాడాలంటే గోడ గట్టిగా లేకపో గోడ కట్టినాక దానికి మంచి ప్లాస్టర్ వేస్తారు కదా సిమెంట్ ఇసుక కలిపి వేస్తారు కదా వేస్తే గట్టిగా అది గోడ దానికి గచ్చు పూస్తే ఏమైతుంది దాంట్లో సిమెంట్ ఉండదు కదా ఈ రోజు భాషలో చెప్తే అర్థమైతుంది గచ్చు అంటే దుమ్మది దుమ్మది ఇప్పుడు ఇది ఇల్లు గురగొడితే వచ్చేదని గచ్చు అంటారు చెక్కుతారు కదా గోడ గోడ చెక్కితే వచ్చేదని గచ్చు అంటారు ఆ గచ్చు తీసుకొని పోయి గోడకు పూస్తేమైతుంది మళ్ళా అంటుకుంటే పూస్తే అంటుకుంటది తర్వాత ఏమైతుంది అదే అన్నట్టు ఆ విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి కాబట్టి జనులు మట్టి గోడ కట్టుకుంటే వీళ్ళు వచ్చి గచ్చి పూత పూస్తున్నారంట ఎవరు చర్పండి తేళ్లు కాబట్టి మీరు సరే నా ఇప్పుడు చీకటి నేను అవన్నీ గచ్చిపూత దేనికి సాదృశ్యం గచ్చిపూత స్థిరత్వము లేని బోధకు సాదృశ్యం దాంట్లో శక్తి లేదు మన ఈ రోజు కాలానికి చూడాలంటే సిమెంట్ లో శక్తి ఉంటుంది దాని నీళ్ళని కలిపి కొడితే గట్టికి గట్టుకుంటుంది గచ్చిపూతల సత్తుగా ఉండదు కాబట్టి పనికిరాని బోధలు పనికిరాని నుసలమ్మ ముచ్చట్లు అబద్ధ దర్శనాలు అబద్ధ బోధలకు అది సాదృశ్యం కాబట్టి నువ్వు కట్ నీ నీ గోడన్ని నువ్వు గచ్చతం పూపించుకుంటున్నావా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఆ రీతిగా గచ్చుని పూస్తారు అంటే మతపరమైన జీవితంలో అబద్ధ బోధ అనే గచ్చును వాళ్ళు పూస్తున్నారు మీద వాళ్ళ జీవితాల మీద అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జనులు ఎక్కడ గొడవలు కట్టుకుంటే వీళ్ళు అక్కడ గచ్చబలు పూస్తారు అంటే ఇది ప్రపంచం జరిగేది అన్నట్టు గొడలు కట్టుకోవడం ప్రపంచం ఉంటది కాబట్టి ఇది ప్రపంచమంతటా అంటే గ్లోబల్ స్కేల్ గ్లోబల్ సినారియా గ్లోబల్ కేసు అర్థం అంటే ప్రపంచం అంతటా జరిగే కేసు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ పదకొండో వర్షంలో ఇందువలనే పోచున్న వారితో నీవు ఇట్ల వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును ఇవి శ్రమలకి సాధన అర్థం చేసుకోండి శ్రమల కాలం అట్లాంటిది వర్షము కురుస్తుంది గొప్ప వడగండ్లు పడతాయి అవి అక్కడ కాలంలో ఇది ఇక్కడ చూపిస్తున్నాడు ప్రడంగందంలో కూడా ఉంటాడు మళ్ళా వడగండ్లు వడడం కాబట్టి ఇవన్నీ ఒకటే ఐగుప్తలో ఆల్రెడీ ఒకసారి జరిగింది ఇప్పుడు ప్రపంచం జరగబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వర్షము మరియు వడగండ్లు తర్వాత తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును కాబట్టి వారి గోడలు వారి మందిరాలు అన్ని పడిపోతాయి అన్న అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మూడు విషయాలు వర్షము వడగండ్లు తుఫాను ఈ మూడు ఖచ్చితంగా ఆ మందిరాలని వారి గోడలను పడగొడతాయి కానీ మనము ఎటువంటి తుఫాను వచ్చినా ఎటువంటి వర్షం వచ్చినా ఎటువంటి వడగళ్లు పడ్డా మనము కదలం కదా ఎందుకంటే మనము మంచి మంచిగా తిన్నగా కట్టబడ్డ గోడ అన్న విషయాన్ని మనం ఆమోస్రంథాలను ధ్యానించినాము ఆమోస్రంథానే కదా మటపు గుండు బోద అధ్యాయం కాబట్టి మనము గట్టిగా కట్టబడ్డ తిన్నగా కట్ట అంటే పర్ఫెక్ట్ గా కట్టబడ్డ గోడ అందుకే మన మీద అతను శిరస్సులాగున్నాడు అసలైన మందిరము మనమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు మనకి శిరస్సు అతను కాని ఈ గోడలు మట్టుకు పనికిరాని గోడలు ఇవన్నీ కూలిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు మూడు విధానాలు ఫస్ట్ వర్షం వస్తుంది దాని తర్వాత వరగండ్లు దాని తర్వాత తుఫాన్ ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఇవన్నీ ఒక్కసారి రావు క్రమేణ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి అది మొత్తం కూలిపోతుంది అన్న విషయాన్ని చూపిస్తుంటు ప్రభు దాని తర్వాత చివరి కిందికి వెళ్ళిపోతున్నాను పదహార వచనంలో ఎరుసలేమునకును సమాధానము లేకపోయినను ఆ పూత పూవారు సమాధార్థమైన దర్శనంలో చూ కనుచు ప్రవచించు ప్రవక్తలే ఇదే తమో వ్యూహవ వాక్కు కాబట్టి ఈ గచ్చపూతలు కూసేవాళ్ళు ఎవరు అంటే ప్రవక్తలే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండడు కాబట్టి ప్రపంచమంతటా మతపరమైన జీవితము ఆ రీతిగా గచ్చపూత కూస్తుంది అన్న విషయాన్ని ప్రభు మన చూపిస్తాడు ఈ రీతిగా గొప్ప చెడిపోతున్నారు ఎందుకంటే వారి మంది వారి గోడలన్నీ గచ్చపూతలు చేత పోడుతున్నాయి ఎవరు కూస్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఎందుకు వీళ్ళందరూ ఈ రీతిగా శ్రమలో పాలవుతారంటే గచ్చపూతలు వారి జీవితాలను సరి కట్టుకోలేదు అసలైన బోధంతో వాళ్ళ జీవితాన్ని కట్టుకోలేదు సగం సత్యం సగం అబద్ధంతో కట్టుకున్నారు కాబట్టి సంపూర్ణంగా అబద్ధంగా మారింది అన్న విషయాన్ని చూసుకుంటున్నాం ఇప్పుడు మనము ఈ యొక్క ఎనిమిది దర్శనాలను గురించి మనం ఒకసారి మరోసారి ధ్యానించి తిరిగి రెండవ అధ్యాయానికి వెళ్ళిపోతాం మొదటి దర్శనము గుంజి మధ్యలో నివసించు నిలబడి ఉన్న మనిషి గురించి మొదటి అధ్యాయము ఏడు నుంచి పదిహేడు వర్షాలలో రెండవ దర్శనము నాలుగు కొమ్ములు మరియు నాలుగు కంసల గురించి మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ వచనము మూడవ దర్శనము కులకర చేత పట్టుకున్న వ్యక్తి గురించి రెండవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు నాలుగవ దర్శనము చాలా ముఖ్యమైనది శుద్ధీకరింపబడి కిరీటాన్ని ధరించుకుంటున్న యహో శువ అది మీరు ఇంతకుముందు వినలేదు ఈరోజు వినబోతున్నారు దాని గురించి నాలుగవ దర్శనం దర్శనం పరిశుద్ధ పరచబడి కిరీటము ధరించుకుంటున్న యహోశివా గురించి ఏ స్టార్ మనం జగన్ గురించి కార్ మాట్లాడుతున్నాను అవును ఉన్నాడు కరెక్టే ఇక్కడ కూడా చూస్తాము మూడవ అధ్యాయంలో ఆ మనము ఎప్పుడు ఒక ఒక సమస్య ఏంటంటే మనకి మనం ఇంకా శారీరకమైన యహోష ధ్యానిస్తున్నాం కానీ ఇది యహోశివ ఇక్కడెక్కడ ఉంటాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా అక్కడ ఉన్నాడు కరెక్టే యహోష గురించి మనం ధ్యానించినాం ఇక్కడ ఉంటున్న యహోశివ దేనికి సాదృషాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే సరే అక్కడ ఉన్నోష ఇక్కడ ఉన్నో ఒకటే వాళ్ళంతా సమకాలీకులు కరెక్టే నేను అనేటిది ఏంటంటే ఈ మూడవ దర్శనంలో యహోశివ ఎందుకు వచ్చిండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఉపమాన్ రీతిగా చూడబడ్డది కాబట్టి పరుశుతో పరచబడి కిరీటన్ని ధరించుకున్న యహోశువ అనేది దర్శనం పేరు మూడవ అధ్యాయం అంతా యహోశువాకి సంబంధించిందే దాని తర్వాత ఐదవ అధ్యాయంలో బంగారు దీప మరియు రెండు ఒలివ చెట్లు అది ఐదవ దర్శనం బంగారు దీప మరియు రెండు ఒలివ చెట్లు అది జకరే గ్రంథము నాలుగవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది అది వచ్చే వారం నుంచి మనం అటు వచ్చే వారం నుంచి చూస్తాం ఈ బహుశా త్వరలోనే ఇవన్నీ అయిపోతుంటాయి ఆరవ దర్శనము ఎగిరిపోతున్న పుస్తకం ఎగిరిపోవు పుస్తకం ఇంగ్లీష్ లో ద స్లయింగ్ స్క్రోల్ స్క్రోల్ అంటే పుస్తకం చుట్ట కాగితపు చుట్ట అంటాము ఎగిరిపోతున్న పుస్తకపు చుట్ట జకరే గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు దీనికి సంబంధించిన బోధలు మనం ఇంతకుముందు ఒకసారి ధ్యానించినము మరి విశేషంగా దీర్ఘంగా ఈసారి ధ్యానిస్తాం దాని తర్వాత ఏడవ దర్శనము గంపలో కూర్చున్న స్త్రీ ఉమెన్ ఇన్ అ బాస్కెట్ గంపలో కూర్చున్న స్త్రీ ఐదవ అధ్యాయము ఐదు పదకొండు వచనాలు చివరి దర్శనము నాలుగు రథములు ఎనిమిదవ దర్శనము నాలుగు రథములు జకర్యా గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి ఎనిమిది వర్షాలలో చూస్తాం మనం కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించినాయి అన్న విషయాన్ని మనం ప్రార్థనా పూర్వకంగా ప్రభులు అడగల ప్రవ్వా ఆత్మీయ విధానం ఏంది దీని ఆత్మీయ విధానం నుంచి చూస్తే ఇవి దేనికి సంబంధించినవి ఎవరికి సంబంధించినవి ప్రవ్వా మళ్ళా ఈ నాలుగు రథములు ఆ నాలుగు గుర్రాలకే తిరిగి తీసుకుపోతుంది బోధ కాబట్టి ఆ మొదటి దర్శనంలో నాలుగు గుర్రంల గురించి ధనించిన ఎనిమిదవ దర్శనము తిరిగి నాలుగు గుర్రలతోనే ముగిస్తుంది దాంతో జకర కలిగిన ఎనిమిది దర్శనాలు ముగించుకుంటాం మనం అక్కడ కాబట్టి ఇప్పుడు మనం త్వరగా రెండవ అధ్యాయంలోని దర్శనాన్ని మనం ధ్యానించబోతున్నాము మరియు విశేషంగా ఇంతకుముందు చూసినాం మనం దాన్ని జకర గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో మరియు నేను కొలనూలు చేత ఒకడు నాకు కనబడిను నీవెక్కడికి పోచ్చున్నావు అని నేను అతన్ని అడుగగా అతడు ఎరుసము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది అని కొలచి చూడ బోచున్నానా నేను నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక అతని అతను ఎదుర్కొనవచ్చును రెండవ దూత పరుగెత్తుకొని పోయిలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది అది ప్రాకారములు లేని మైదానముగా ఉండును అని ఆ యవనునికి తెలియజేయగా జీమని మొదటి దూతకు ఆగేయించెను మనం ఇక్కడ ఆగిపోయిన పోయిన వారము కాబట్టి ఈ యొక్క కొలను చేత పట్టుకున్న వ్యక్తి ఎవరంటే మన ప్రభు ఏసు ప్రభు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొలత వేసేవాడు నిన్ను నేను పరీక్షించేవాడు ఆయననే నీ జీవితం సరిగా ఉంది ఆ లేదా అని చూసేవాడు కూడా ఆయననే కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కొలను చేత పట్టుకోవడం అనేది కూడా మట్టపు సంబంధించిన బోధ ఆమోస గ్రంథాలు మనం చూసిన ఏడవా ద్యాలో మన ప్రభు యహోవా దేవుడే ఆ గోడ మీద పట్టుకొని గోడ మీద నిలబడి ఆ గుండు మట్టపు గుండును దించి వేసినట్లు మనం చూస్తున్నాం ఆ మట్టపు గుండు ఆ గుండు జనులను రెండు గుంపులుగా విభజింపజేసిందని కూడా మనం ధ్యానించిన అక్కడ నేను చాలా కాలం అయింది ఆ రికార్డింగ్స్ విని ఒకవేళ నేను ఎక్కడన్నా సరిగా లేకపోతే మీరు నాకు చెప్పండి జ్ఞాపకం చేయండి మొదటి గుంపు ఇస్సాకు గుంపు రెండవ గుంపు ఎరో గుంపు కదా మొదటిది ఎరోబాము గుంపు రెండవది ఇసాకు గుంపు కాబట్టి ఎరోబాము గుంపు అంటే శారీరకమైన గుంపు సంపూర్ణంగా చెడిపోయిన గుంపు అది అది సర్పంలకు తేలక గుంపు త్రాగుబోతులకు గుంపు ఎందుకంటే ఎరోబాం అంటేనే త్రాగుబోతు వాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా పోకిరివాడు పోకిరి చేసేవాడు నిర్లక్ష్యం చేసేవాడు వ్యంగ్యంగా ప్రవర్తించే వాళ్ళంతా ఈ లోకాతీతంగా ఉండే వాళ్ళు ఎరబాంబ గుంపు యవనస్తులతో పాటు కలిసి చెడిపోయిన వాడు ఎరబాం రాజు ఇసాకు గుంపు అంటే గొప్ప జనానికి కాబట్టి సర్పములు తేళ్లు ఎరబాము పక్షంగా ఉంటే గొప్ప జనము పక్షంగా ఉన్నాయి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అక్కడ ఆ అది చాలా ఆశ్చర్యకరమైన బోధ అది దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఆ ఆ రికార్డింగ్స్ విన్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం దాని తర్వాతనే ఈ వాక్యాలు తకిన వాక్యాలన్నీ అర్థమవుతాయి లేకపోతే ఇదేందో పిచ్చితనం ఇక్కడ అనుకుంటారు మనుషులు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇదంతా పిచ్చి పిచ్చి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఫౌండేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా పాలుదాగే పసిపిల్లలే కాబట్టి వాళ్ళకి ఇవి సరిగా అర్థం కావు కానీ నువ్వు మటుకు గట్టి పదార్థాలని తినే స్థితికి ఎదగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభురాజు ఈతో కాబట్టి దూత ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఏ రీతిగా కొలుస్తావు ఈ ఎరుసలేమి దానికి ప్రాకారంలు లేవు దానికి ప్రాకారంలు లేవు బాగా అర్థం వేసుకొని ప్రాకారంలు అంటే పెద్ద పెద్ద గోడలు పట్టణం చుట్టూ ప్రాకారం అంటే బౌండరీ వాల్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లా పెద్ద బౌండరీ వాళ్ళు ఉంటుంది అది పెద్ద రాళ్ళతో కడతారు ఇక గనేట్ రాళ్లతో కడతారు యాక్చువల్గా అది గట్టిగా ఉండడం కొరకు అంత పెద్ద వాళ్ళని ఇటుకలతో కట్టరు గనేట్ రాళ్ళని మంచిగా లెవలింగ్ చేసి కట్ చేసిన రాళ్లతోనే కడతారు పెద్ద పెద్ద కాబట్టి అటువంటి ప్రాకారం కడితేనే శత్రువు వచ్చి దాన్ని కొట్టినా ఢీ కొన్నా ఏనుగులతో కొట్టించినా అది ఏం కాదన్నట్టు కానీ ఎరుసలేంకి ప్రాకారం లేదు అన్న విషని ఒక దూత జ్ఞాపకం చేస్తుండే కాబట్టి మనం అర్థం తీసుకోవాలా ఎరుసలింకి ప్రాకారం లేదంటే ప్రపంచం అంతటా విస్తరించిన మతపరమైన జీవితానికి గొడలు ఉండవు ప్రాకారాలు ఉండవు ఎందుకు ప్రాకారం ఉండవు అంటే ప్రపంచం ఆత్మీయమైన జీవితం అది నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే దానికి ప్రాకారంలు లేదు కాబట్టి అది సేఫ్ కాదు ఎరిసిలేవు సేఫ్ కాదు ఎందుకంటే దానికి ప్రాకారం లేదు కాబట్టి అలా జ్ఞాపకం చేస్తుండే ప్రభువు దూత దానికి ప్రాకారం లేదు కాబట్టి నువ్వు కొలని పోతున్నావు దానికి ప్రాకారం లేదు తర్వాత దాంట్లో ఎవరున్నారు మనుషులున్నారు పశువులున్నారు మనుషులు అంటే గొప్ప జనానికి సాదృశ్యము పశువులు అంటే జంతువులు కదా భూ జంతువులు భూ జంతువులలో సర్పము కాబట్టి సర్పములకు తేళ్లకి సాదృశ్యం ఎరుసులను నువ్వు కొరత వేయబోతున్నావు నీకు ముందుగానే నేను చెప్పాలా దానికి ప్రాకారం లేవు ఫస్ట్ పాయింట్ దాంట్లో ఉన్నాయి విస్తారంగా మనుషులు పశువులు కాబట్టి రెండు గుంపులు అక్కడ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ప్రాకారం మైదానం లాగుంది మైదానం అంటే పెద్ద విస్తార విస్తారంగా ఉన్న ప్రాంగణం కదా విస్తారంగా ఉన్న స్థలాన్ని మైదానం అంటాం కాబట్టి మైదానంగా ఉండును ఉండనని ఈ తెలు తెలియజేయమని మొదటి దూతకు ఆగే ఇచ్చను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యనువాసినై మహిమకు కారణముగా ఉందను కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అని యహోవా ఇదే యహోవాత కాబట్టి దేవుడి మాట ఏంటంటే అది దానికి ప్రాకారం లేని విస్తారమైన మైదానము ప్రాకారం లేని మైదానము ఫస్ట్ పాయింట్ అంటే సేఫ్ అయ్యలేదు ఈరోజు ఈ రోజు దానికి సేఫ్టీ లేదు చూడండి నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే అని మనం ప్రార్థన చేస్తాం కానీ ఈ రోజు ఎరుసలేంకి పాట పాడినా కానీ దానికి సేఫ్టీ లేదు ఎందుకంటే అది ప్రాకారం లేని మైదానంలో ఉంది కాబట్టి మైదానం అంటే విస్తరించి పరిగెత్తు విస్తరించే పెద్ద గ్రౌండ్ ని పెద్ద గ్రౌండ్ ని మైదానం అంటాం కదా కాబట్టి ఈ రోజు మటుకు దానికి సేఫ్టీ లేదు అందులోనూ ఉంటే నీకు సేఫ్టీ ఉండదు ఇక్కడ ఇక్కడ రాసింద చూపిస్తాను అది మీకు నేను దాంట్లో ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ లేదు ఎందుకంటే దాన్ని కొలత వేస్తున్న శిక్ష రాబోతుంది కాబట్టి తీర్పు దేవుని ఇంటి వద్దనే అన్న వాక్యం దీనికి సంబంధించిందే కాబట్టి ఆయన వేసినప్పుడు ఎవరు కూడా ఆయన కొలతకు తగినట్లు లేరు ఎందుకంటే అది విస్తారంగా మహిళలతో పశువులతో నిండింది దాని దానికి ప్రాకారము లేని మైదానం అనేది విస్తారంగా విస్తరించింది ప్రపంచం కాబట్టి దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును ఎప్పుడు ఉంటాడు చివరికి విషయంగా మాట్లాడుతున్నాడు దానికి ఇప్పుడు లేదు కానీ ఒకరోజు నేను దానికి ప్రాకారంగా ఉంటాను ఎందుకుంటాను ఇప్పుడు అది ప్రాకారం లేనిది దాని వల్ల ఉంది అది ఎక్కడ పరిగెత్తాలో తెలియదు కాబట్టి నేనే దానికి ప్రాకారంగా ఉంటాను ఎప్పుడు ప్రాకారంగా ఉంటాను ఆయనని ఆహ్వానించినప్పుడే ఆయనని హత్తుకున్నప్పుడే ఆయన మనకు కాపుదల కాబట్టి నేనే దానికి ప్రాకారంగా అగ్ని ప్రాకారంగా ఉందును నేనే దాని మధ్యలో నివాసినే మహిమకు కారణంగా ఉందిను కాబట్టి వాళ్ళందరూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారి మధ్యలో ఆయన నివసిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసిడు ఆయన మహిమ వారి వారి జీవితంలోకి వస్తుంది విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు దాని ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా ఇప్పుడు చేసుకోండి ఉత్తర దేశము ఉత్తరం అంటే నార్త్ కదా అంతేనా ఉత్తరం అంటే నార్త్ కదా దక్షిణం అంటే సౌత్ తూర్పు అంటే ఈస్ట్ పరమాటి అంటే వెస్ట్ కరెక్ట్ కాబట్టి ఉత్తర దేశము దాని అర్థం చేసుకోలేదు మీరు ఉత్తర దేశము దాని దేనికి సాదృశ్యం ఉత్తరము అనేది కూడా మతపరమైన జీవితానికి సాదృశ్యం అక్కడ కూడా సర్పం తేళ్ళు ఉంటాయి కూడా ఉంటారు కాబట్టి ఉప ఉత్తర దేశంలో ఉన్న ఉత్తర దేశం అంటే నార్త్ నార్త్ అంటే పైకుండేది ఎప్పుడు నార్త్ అంటే పైనుండేది కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్నవారలారా అని కూడా మాట్లాడుతున్నాడు దేవుడు అది చెప్పాలంటే ఉత్తర దేశం అంటే నార్త్ అంటే ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే పైన ఉంటుంది బై కాశ్మీర్ పైన ఉంటుంది అంటారు కదా కాబట్టి ఉత్తరం అంటే పైన ఉన్నవారులారా అని అర్థం కాబట్టి మీరు పైన ఉన్నారనుకుంటున్నారు కానీ మీరు పైన లేరు చెప్పడానికి మీరు పైన ఉన్నారు కానీ మీరు మిశ్రితమైన జనము మీరు అందరితో కలిసిపోయిన జనము సర్పములతోనూ తెల్లతోనూ కలిసిపోయిన జనం మీరు కాబట్టి మీరు ఏం కావాలి ఇప్పుడు త్వరగా తప్పించుకొని రండి కాబట్టి గొప్ప జనానికి హెచ్చరిక ఇది మీరు త్వరగా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను మీరు త్వరగా తప్పించుకొని రండి మిమ్మల్ని నేను ప్రపంచమంతటా విస్తరించిన ఆకాశపు నాలుగు మూలాలంటే నాలుగు వాయువులు కదా అది అంటే ప్రపంచం నేను మిమ్మల్ని విస్తరింపజేసినాను కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలా త్వరగా ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని రండి అంటే దాని నుంచి బయటికి రండి ఉత్తరం అంటే మతపరమైన జీవితము దాని నుంచి మీరు బయటికి రండి అని చెప్తున్నాడు ఇదే యోహో వాకు ఏడవ వచ్చిన చూడండి బబుల దేశంలో నివాసి ఐఅోను ఆ చెటి నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యోహో వాకు కాబట్టి ఉత్తర దేశంలో ఉంది బబులను అని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం కానీ మనకి ఎప్పుడు ఎవరు చెప్పించిండు అది ఒక స్థలానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అది ప్రపంచంలో ఉన్న ఒక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి బబులూరు నుంచి నువ్వు త్వరగా తప్పించుకొని రావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి రెండు విషయాలు ఇంగ్లీష్ బైబుల్లో మాట లేదు ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే సిఎడు కుమార్తె డాటర్ ఆఫ్ స్పెలింగ్ చెప్ ఒకసారి అదే ఉంది తర్వాత డాక్టర్ ఆఫ్ జాయన్ ఉంది ఉందా స్పెలింగ్ జాయన్ జాయన్ సియోన్ జాయన్ ఇంగ్లీష్ లో జాయన్ అంటారు పాత నిబంధన కాలంలో జాయన్ అంటారు కృత నిబంధన వస్తే సిది జాయన్ అవుతుంది ఎస్ఐఎఎన్ అయితది పాత నిబంధన కాలంలో జెడ్ ఉంటది కృత నిబంధక వచ్చినప్పటికీ జెడ్ ఎస్ అయిపోతుంది సాయన్ అయిపోతుంది తెలుగులో సిన్ అంటాం కాబట్టి ఏడవ వచనము ఇంగ్లీష్ బైబిల్లో వేరగ తెలుగు బైబుల్లో వేరగ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా అక్కడే పరిశీలించాలి లేకపోతే నీ జీవితాంతంలో తెలుగు బైబులే చదివితే దీన్ని ఒకటే రీతికి అర్థం చేసుకుంటాం కానీ అక్కడ ఏముంది తెలుసా డాటర్ ఆఫ్ బెబిలోన్ డాటర్ ఆఫ్ జాయన్ అని అంటే ఇద్దరు కుమార్తెలు అని అర్థం లేక రెండు గొంపులు అని అర్థం బెబిలోన్ కుమార్తె సియోను కుమార్తె అనుంది అయితే సియోను కుమార్తె హెచ్చరిస్తున్న ఏమిటంటే బబులను కుమార్తె నుంచి మీరు బయటకు రండి బబులను కుమార్తె సహవాసాల నుంచి మీరు బయటికి రండి అని ఇంగ్లీష్ బైబుల్ ఉంది ఇక్కడ మటుకు డైరెక్ట్ గా ఎట్లుందంటే బబులు దేశంలో నివాసి వాగు శివను నుండి తప్పించుకొని పొమ్ము ఎక్కడికి పోవాలా శిష్యులద్దరు ఒకరోజు కవితం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు అందరు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగితే శిష్యులు అంటున్నారు ప్రవ్వా మేము ఎక్కడికి వెళ్ళాలా సమస్తము మీలోనే ఉంది కదా సమస్తము మీలోనే దాగి ఉంది కదా సమస్తము మీరే కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలా ప్రవ్వా అని వాళ్ళు ఆ రోజు తీర్మానించుకున్నారు కానీ ఈరోజు మనం అట్లా తీర్మానించుకోగలమా బొమ్లోను దేశంలో నివాసమైన శివులు అచ్చట్ నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవాకు సైనికులకు అధిపత్యకు యహోవా సర్వేసేది ఏమనగా ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలిచి మిమ్మును దోచుకొనిన అన్న జనుల యొక్కకు ఆయన నన్ను పంపిణ్న్నాడు కాబట్టి ఇది చాలా ఆసర్యకరమైనది ఎవరు దోచుకుంటారు నిన్ను అన్యజనులంటే ఎవరు ఎప్పుడైతే ప్రభుని తృఢీకరించుతారో ప్రభుని కురించినప్పుడు నువ్వు అన్యజనులుగా అవుతావు ఇషాన్ పల్లని అన్యజనులతో దేవుడు నేను మిమ్మల్ని ఇష్టాలుగా మార్చుకుంటే మీరు తిరిగి అన్యులుగా తయారైనరు అంటాడు కాబట్టి పదపరమైన యుగ సమాప్తిలో క్రైస్తవులు అన్యులుగా తయారవుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతగా అంటే మూడవ మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం అది చూస్తాం ఎంతగా దిగజారిపోతుంది క్రైస్తవ జీవితం అక్కడ కాబట్టి నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసుల దాసులకు దోపుడు అప్పుడు సైన్యంలోకి అధిపతి యహోవా నన్ను పంపినడని మీరు తెలుసుకుందరు కాబట్టి సర్పంలో తేళ్లు ఏ రీతిగా హతమైపోతాయి ఏ రీతిగా నాష్టమైపోతాయి అన్న విషయాన్ని అలా మాట్లాడుతున్నాడు అప్పుడు మీరు గ్రహిస్తారు నేనే యహోవలని అని ప్రభు గొప్ప జనకి జ్ఞాపకం చేస్తుండ పదో వర్షంలో సీఎం నివాసులారా నేను వచ్చి మీ మధ్యనే నివాసం వచ్చేతను సంతోషంగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవాకు కాబట్టి మీరు దుఃఖపడకండి నేను మీ మధ్యలో వచ్చి నివసించి నివసిస్తారు కాబట్టి సంతోషంగా ఉండి పాటలు పాడడి ఇది మనకు ఒక ఆజ్ఞ మనం దుఃఖపడడానికి వీల్లేదు ఎందుకంటే సిఎను కుమార్తె మనం లక్ష మంది సిను కొండ మీద నివసించే వాళ్ళం కాబట్టి మనము ఎప్పుడు కూడా సంతోషంగా పాటలు పాడుతూ ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నువ్వు భయపడద్దు చింతించద్దు నీకు ఎటువంటి శ్రమ ఉన్నా గాని సంతోషంగా మన ప్రభునందు ఆనందించడంలో నేర్చుకోవాలన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ దినమున అన్యజనుల అనేకులు యోహోవాన్ని హత్తుకొని నాకు జనులు ఇది గొప్ప జన ఆ దినమున మతపరమైన జీవితంలో ఉన్న అన్యులు లేక ప్రభుని స్వీకరించి ప్రభుని తృణీకరించిన వాళ్ళు ఎప్పుడైతే ఆయన తృణీకరిస్తావో నువ్వు ఆటోమేటిక్గా కాబట్టి ఆయన వాక్యాన్ని విరోధంగా జీవించే గొప్ప జనం అంతా తిరిగి ఆయన సన్నిధికి వస్తారు అన్న విషయాన్ని వాక్యం వ్యాప్తం చేస్తుంది మతపరమైన బోధ వేరే ఉంటది యహోవను హత్తుకొని నాకు జిల్ల నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవ నన్ను మీ ఎద్దకు పంపిణని మీరు తెలుసుకుందురు కాబట్టి మన బోధని వాళ్ళు అప్పుడు గ్రహిస్తారు మీరు చెప్తున్న బోధ కరెక్టా కాదా అనేసి ఇప్పుడు ఆ మనం చెప్పిందే కరెక్ట్ అని చాలా మంది జ్ఞాపకం కారు బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్ట్ సిస్టర్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ జ్ఞాపకం చేస్తారు మేము ఇంతకాలం దాన్ని అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏది సత్యము ఏది అబద్దం కాబట్టి నువ్వు మాకొచ్చి ఇంకా చెప్పు అని మిమ్మల్ని అనేకులు ఆహ్వానిస్తా ఉంటారు ఇక మీదట అవి మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి కాబట్టి మీరు మాకు జాగ్రత్తగా స్పందించాలా అటువంటి అవకాశాలు పోగొట్టుకోవద్దు ఎక్కడైనా గానీ పోవాల్సిందే మరియు తనకు స్వాస్యమని యొహవ ప్రతిష్ఠితమైన దేశంలో యూధాను స్వతంత్రించుకొను అంటే గొప్ప జనం యర్శలేమును ఆయన ఇకను కోరుకొను ఇకను అంటే ఇక మీదట అని అర్థం అంతకుముందు ఎందుకు వాళ్ళు తిరుగుబాటు తనం చేసేవ్రు కాబట్టి ఇప్పుడు చివరిగా పన్నెండవ విషయంలో సకల జమిలారా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని సకల జలనారా అంటే అందరూ ఇప్పుడు నుండి లక్ష నలభై ఆరు వేల మంది గొప్ప అందరూ కలిసిపోతే సకల జలనారా అని అర్థం కాబట్టి చివరికి జరిగేది ఏంటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చున్నాడు ఆయన సన్నిధిని మౌనులయడి సరే ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు ఆయన తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చిచున్నాడు బైబుల్ అంటే ఒకటే స్థలం పరిశుద్ధ స్థలం అనేది ఇక్కడ ఒకటే లేదు ఇంగ్లీష్ లో హోలీ ల్యాండ్ అని ఉంది హోలీ హ్యాబిటేషన్ అని ఉంది ఇంగ్లీష్ లో అసలు అయితే కాబట్టి పరిశుధ స్థలము ఆయన పరిశుధ స్థలాన్ని విడిచిపెట్టి వస్తున్నారంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి నిజంగా శారీరకంగా అక్కడి నుంచి దిగొస్తుండ లేక ఆత్మ దురస్తుని మీరు చూస్తే పరలోకము మీ మధ్యలోనే ఉంది కాబట్టి దాన్ని విడిచిపెట్టి వస్తుందా ఆయన సన్నిధిని మౌనులై ఉండు బార్థ చేసుకోండి ఆయన ఎక్కడ వచ్చి అడుగు అదే పరిశుధ స్థలం కాబట్టి మన మధ్యలో ఆయన దిగి రాబోతున్నాడు కాబట్టి మనము మౌనంగా ఆయన సన్నిధిలో ధనించాలి ఎందుకంటే అప్పటికి మన పని అయిపోతుంది మనకి ఇంకా ఏం డ్యూటీ ఉండదు కాబట్టి ఇంకా మనము ఒక టైం వస్తుంది మనం మౌనంగా ఉండాల్సిందే కానీ ఆ టైం వచ్చేంత వరకు మటుకు నా నోరు మూసుకొని మౌనంగా ఉండలేదంటాడు దావేదు కీర్తన నలభై అధ్యాయంలో కాబట్టి నా నోరు ఎప్పుడు మూసుకొని నేను మౌనంగా ఉండలేదు ఆయన నీతిని ఆయన సత్యాన్ని తన సమాజంలో ప్రకటించిన అంటాడు కాబట్టి మనం మటుకు మౌనంగా ఉండడానికి వీల్లేదు ఆయన వచ్చేంత వచ్చినాక సమస్త సకల జనులారా మౌనంగా ఉండండి అక్కడికి ఆ దర్శనము ఆ అయిపోతుంది ఇప్పుడు మూడవ అధ్యాయంలో క్లిప్తంగా నేను చూపించిన వాక్యాన్ని ముగించుకుందాం ఈరోజు మూడవ అధ్యాయంలో మరి యహోవ దూత ఎదుట ప్రధాన యాచకుడైన యహోశివ నిలబడి సాతాను ఫిర్యాదు అయి అతని కొరి పార్శ్వమున నిలబడి ఉంటుటయో అతను నాకు కనబరచను దేవుడు జకర్యాకి నాలుగవ దర్శనం చూపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి ఏంది దర్శనం దేనికి సంబంధించింది అన్నప్పుడు యహో సడన్లీ మనకి ఈ దర్శనం లాగా ఆశ్చర్యకరంగా ఉంటుంది సరే ఉన్న యహో శివల గురించి చాలా చూస్తా ఉంటాం మనం కానీ యహో అంటే నేను రాసుకున్న జేమ్స్ రాంగ్ నంబర్ వచ్చేవారు మీకు ధీర్యంగా చూపిస్తాను యహో శివా అంటే యహోవానే రక్షించును అన్న విషయాన్ని జ్ఞాపం ఇస్తుంది నన్ను కాపాడును నా పాపంలో విమర్శించేవాడు నా రక్షకుడు యహోవానే అని అర్థం యహోశివ్ కాబట్టి యహోశివ అక్కడ నిలబడి ఉండడం దర్శనంలో చూస్తున్నాడు యోహోశివకి కుడి ప్రక్కన సైతాన్ని నిలబడి నేరాలు మోపుతున్నాడు మీద యహోశివ మీద ఈ విషయం మీరు బాధ అంత వేసుకోండి ఇంటి వెనక ఆ దర్శనం చూడండి దేవుడు జక్కర్యాకి ఒక దర్శనం చూపిస్తున్నాడు యహో శివ నిలబడి ఉండడము యహో శివ కుడి నిలబడి ఉండడం నిలబడి యహో మీద ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు ఫిర్యాదు అంటే కంప్లైంట్ ఫిర్యాదు చేస్తున్నాడు ప్రాణం గంధము మనం చూస్తాం ఈ యొక్క విషయం వాడు దివరాకులలో మన సహద నేరలు మోపుతున్నాడు అని కాబట్టి అక్కడ నేరంలో మోపుతున్నాడు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు యహోశివ మీద ఎందుకు కంప్లైంట్ చేయాల యహోశివ ఎవరు ఇక్కడ యహోశివ అక్కడ ఉంది అక్కడ రాయబడింది యహోశివ ప్రధాన యాచకుడు అని ఉంది ప్రధాన యాచకుడు కాబట్టి ఎట్లా ప్రధాన యాచకుడు ప్రభువు రక్షి రక్షించడం వలన కాబట్టి యహోశివ పాత కాలపు జీవితానికి సాదృశ్యంగా అంటే ఐగుప్తు నుంచి అంటే పాపపు జీవితం నుంచి బయటకు వచ్చి అద్భుతాలు చూసిన వాడు ఎర్ర సముద్రమును దాటి యోధనది దాటి పాలు తెల్లిని ప్రతి దేశంలోనికి అడుగుపెట్టిన వాళ్ళలో ఒక తరం వాళ్ళలో వీళ్ళిద్దరే యవశువ మరియు కాలేబులు కాబట్టి పాత జీవితం నుంచి బయటికి వచ్చిన ఇద్దరే పాలు తెల్లి ప్రతి దేశంలోనికి ఆ యవశువకి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ఏంటంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితానికి వచ్చిన యహోశివ సాదృశ్యంగా ఉన్నాడు ఈ పరిశుద్ధంగా ఉన్న సేవకుడు యాజకుడు నిలబడి ఉంటే ఆయన మీద సైతాన్ని నేరాలు మోపుతున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి యహోశివ ఏరీతిగా తయారైంది ఈ రోజు ఒకప్పుడు రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభు జీవించిన ఆ యహోశివ ఈ దర్శనంలో సైతాన్గాడు ఆయన మీద నేరాలు మోపుతుంటే నిలబడి ఉన్నాడు అట్లా ఉంది ఈ రోజు సిచ్యువేషన్ కాబట్టి దివారాత్రంలో వాడు సేవకుల మీద నేరాలు మోపుతున్నాడు ఎందుకు నేరం మోపుతున్నాడు అనేది నేను మీకు వచ్చేవారం చూపిస్తా యహోశివ బట్టలు అంత అపవిత్రమైన బట్టలతో ఉన్నాయి అని ఉంది వాక్యం అది ఇప్పుడు నేను చూపించాను ఎందుకంటే కాబట్టి యహోశివ జీవితము యుగ సమాప్తిలో ఎట్లా తయారైంది అంటే యహోశివ అంటే ప్రభువే రక్షించిన సేవకుని జీవితము ఎట్లా తయారైంది చివరి కాలంలో అన్న విషయాన్ని మనకు చూపిస్తుంది ప్రభు కాబట్టి నీ జీవితము నా జీవితము అట్లా ఉండకుండా మనల్ని మనము పరిశీలించుకోవాలా ప్రతిక్షణం మనము కొన్నిసార్లు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాం అంటే సమర్థించుకుంటాం నేను జాగ్రత్తగానే ఉన్నానులే నేను పరిశోధన ప్రభు నాతను మాట్లాడుతున్నానులే అని అనుకుంటాం కానీ నీ సొంత జీవితము వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో నువ్వు మోకాళ్ళ నీ హృదయాన్ని కొమరించుకొని నువ్వు పరిశీలించుకోవాల నీలో ఇంకా ఏమైనా ఆస్కరమైన నీలో ఇంకేమైనా బలీతలు ఉన్నాయా ఎక్కడన్నా అహం ఉందా ఎక్కడన్నా అసూయ ఉందా ఎక్కడన్నా డాంబికలు ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాల నువ్వు శరీర కార్యములు ఏమన్నా నీలో ఉన్నాయా నువ్వు పరిశీలించుకోలే ఎందుకంటే ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నాను నువ్వు రక్షింపబడ్డావా లేదా అన్నదానికి సాదృశ్యం లేక నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నవా లేదా అన్నదానికి సూచన కృపవరాలు అన్నాడు కానీ అది తప్పు బోధ ఎందుకంటే వరాలు ఉచితంగా ఇస్తాను అంటే నువ్వు పశ్చాత్తాపడకున్నా కూడా రక్షింపడకున్నా కూడా ఇస్తాను గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అనుంది ఉంది ఇంగ్లీష్ లో వాక్యం అంటే నువ్వు పశ్చాతాపంతో రక్షణ అనుభవం లేకున్నా కూడా నీకు బహుమనులు ఇస్తాడు అని వాక్యం కానీ నువ్వు రక్షింపబడ్డావా లేదనకి సూచన ఆత్మ ఫలాలే లేకపోతే నీలో పరశురాత్మ లేదని అర్థం కాబట్టి ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఎటువంటి శరీర కార్యములు నీలో ఉన్నా నువ్వు పశ్చాత్తాపడాలా కన్నీరు వేడుస్తూ ప్రార్థన చేయాలా నాకు కూడా అది చాలా అవసరం అని నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా నీళ్ళు ఎందుకంటే నాకు తెలుసు ఎక్కడో నేను తప్పు చేసినా అనే నేను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనకి ఇంకా డబుల్ పనిష్మెంట్ కాబట్టి మనము ఆయన దృష్టిలో అంగీకారంగా ఉండాలా అంటే మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఈ దర్శనంలో యహో మీద వాడు నేరాలు మోపుతున్నాడు యహోశివ సేవకులకు అందరికీ సాదృశ్యంగా ఉండు ఇంకో రీతిగా గొప్ప జనానికి కూడా సాదృశ్యంగా ఉండు అది నేను మీకు తర్వాత చూపిస్తాను మతపరమైన సేవకులకు యాజకులకు సాదృశ్యంగా ఉన్నాడు ముఖ్యంగా గొప్ప సాదృశ్యం అంటే యహోశివ గొప్ప ప్రతినిధి లాగా లేక సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ కాబట్టి యహోశివ మైల తొలగించాల్సిందే కాబట్టి మైల ఉన్నంత వరకు వాడు నేల మోప్తనే ఉంటాడు సైతాన్ కాబట్టి నువ్వు అంతే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మెట్టుకు క్రీస్తుని ధరించుకొని నువ్వు జీవిస్తే వాటికి అవకాశం ఉండదు నేను మీద నేరం మోపడానికి ఒక ఆదివారమే నువ్వు పరిశుభ్రంగా జీవిస్తున్నావు వాడు సోమవారం నుంచి శనివారం వరకు ఎట్లా జీవిస్తుంది చూడు ప్రభు వాడు నేరం మీద ఫిర్యాదు చేస్తుండే మనము వానికి అవకాశం ఇవ్వద్దు చూడండి బాగా అర్థం చేసుకోండి వాడు ఫిర్యాదు చేసిండంటే దేవుని సన్నిధిలో నిజమే చెప్తాడు వాడు అక్కడ ఒకటే స్థలంలో వాడు నిజం చెప్తాడు వాడు అబ్ అబద్ధానికి జనకుడు కానీ ప్రభు సన్నిధిలో మట్టుకు వాడు అబద్ధం చెప్పడానికి వీల్లేదు వాడు అవకాశం చూస్తుంటాడు మన మీద నేరడానికి అక్కడ ఒక్క స్థలంలోనే వాడు సత్యం మాట్లాడతాడు కానీ వాడిని సత్యం లేదు వాడు చెప్పేట్టు ఎందుకంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావో అది అక్కడ మిరరింగ్ చేస్తున్నాడు ప్రతిబింబిస్తున్నాడు అక్కడ మిరర్ రిఫ్లెక్షన్ చూపిస్తున్నాడు ప్రభుకి అప్పుడేమంటుండే తెలుసా ప్రభు సపోజ్ అయితేనే నీకు ఆయన అప్పగిస్తే ఏమైతుందో యోగ జీవితం మీరు చూసేది కాబట్టి సేవ జీవితంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావడానికి వెళ్లేదు యవన స్థితిలో ముఖ్యంగా కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో చద్రక్ మిషక్ అభ్యర్థగ గోలు కాంప్రమైజ్ కాలేదు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి తప్పించగల దేవుడు మా దేవుడు తప్పించగల సమర్థుడు ఎవరైనా తప్పించకుండా గాని మేం వాటి ముఖం సాగిలపడం ఆ ప్రతిమకు సాగిలపడం వాళ్ళు కాంప్రమైజ్ కాలే యహోష్ యోసేపు కూడా కాంప్రమైజ్ కాలే యోగసేపు కాంప్రమైజ్ కాలే పరిగెత్తిపోయిన ఇంట్లోంచి కానీ కాంప్రమైజ్ కాలే మనం అది తీర్మానించుకోవాల ఎందుకంటే మనల్ని ఎట్టి పరిశోధన పడగొట్టడానికి వాడు ప్రయత్నిస్తూ మనం కాంప్రమైజ్ కావద్దు అదే రీతిగా గర్వంగా చూపించకుండా చూపించుకోకూడదు మనము బహు తగ్గింపు జీవితంలో జీవించాలా ఎందుకంటే యహోసు లాంటి యాచకులని వాడు ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద యుగ సమాప్తిలో దేవుడు చూపిస్తున్న దర్శనము మన కాలంలో బాహంగా నెరవేరుతుంది కొంతమంది ఆ యుగ సమాప్తిలో దిగజారిపోతున్నారు సేవ జీవితంలో కాబట్టి వాళ్ళు పరిశుద్ధ అలంకారాలను తీసేసి పక్కకు పెట్టి ఈ లోకపు అలంకారాలు వేసుకుంటున్నారు అంటే నేను చెప్తున్నా ఈ లోకపు అలంకారాలు అంటే పువ్వులు పెట్టుకోవడము దండలు పెట్టుకోవడం కాదు నేను చెప్పాడు ఈ లోకపు లోకపు అలంకారాలంటే వేరే ఒక ఏసుని ధరించుకోవడం కాబట్టి నిజమైన ఏసుని మనం ధరించుకున్నప్పుడు సరే నేను మొదటి నుంచి పువ్వులు పెట్టుకోవడం తప్పు కాదు కమ్మల్లో బంగారం పెట్టుకోవడం తప్పుగానే కాదు కానీ అసలైంది ఏంది ఆత్మీయ జీవితంలో నువ్వు పరిశుద్ధ అలంకారం ధరించుకుంటున్నావా లేదా అనేది ముఖ్యమైనది కాబట్టి మనము గొప్ప మీద భారం పెట్టద్దు అజ్జేది మీరు తెల్ల పట్టలేసుకోవాలా అవన్నీ పిచ్చి పిచ్చి బోధలవి ఆ అసలైంది ఆత్మశుద్ధి కదా హృదయానికి సంబంధించిన బోధ కాబట్టి మనము అటువంటి బోధనలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలా అటువంటి బోధలు సంఘాలి చిన్న భిన్నం చేసి మొత్తం చీలికలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం తీసుకొని సైతానుడు ఎందుకు ఆయన మీద నేరం ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడు అని మనం గ్రహించాలా వాడు సృష్టి ఆవర్తం మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేరాలే మోపుతున్నాడు మన మీద ఎన్ని నేను మీకు చూపిస్తాను బైబుల్లో అవన్నీ యోగు కాదు రాజుల గ్రంథంలో ఎన్నో స్థలాలను చూపిస్తాను వాడు నేరాలు మోపుతా ఉంటాడు అహాబ్ ఎవరు మోసగించని పోతాడంటే నేను పోతాను అని పంపించే అహాబుకు అప్పగించింది దేవుడు అహాబుని సైతానికి అప్పగించింది పిస్కర్ యో తుదని సైతానికి అప్పగించిన దేవుడు అననీయ సత్న సైతానికి అప్పగించిన దేవుడు ఆయన విధానం అది కాబట్టి మనం అట్లా అప్పగించినందుకు ఎందుకు అప్పగించిండో చూడండి వాళ్ళ మీద ఫిర్యాదు ఉంది వాళ్ళ హృదయ పరిస్థితి సరిగా లేదు వాళ్ళలో ఎటువంటి ఐక్యత ఉంది బలహీనతమైన జీవితంలో ఐక్యత ఉంది ఈ లోకాతీతమైన జీవితంలో ఐక్యత ఉంది డబ్బులు సంపాదించుకోవాలన్న విషయంలో ఐక్యత ఉంది కానీ ప్రభుత్వ సంపాదించుకోవాలన్న విషయంలో ఐక్యత లేదు వాళ్ళకి అద్భుతాలు చూసినారు ఏ శ్రీస్ అన్న పాపసం గానీ నరకానికి కాబట్టి మనం పర పరిశుధాత్మను శోధించకుండా దుఃఖపరచకుండా మనం జాగ్రత్తగా జీవించాలా వచ్చేవారం మనము ఈ యొక్క వాక్యాన్ని మరీ దీర్ఘంగా ధ్యాం అంతవరకు ప్రభు మనల్ని కాపాడాలని ప్రార్థిస్తాం పరశుద్ దేవ వదనాలైన ప్రవ్వా మీరు కొలత వేస్తే విశాల్పలు గుంపులు గుంపులుగా విడిపోయినారు ప్రవ్వ మేము ఎంత పొరుగా ఎంత వెడల్పుగా విస్తరించినము అన్న విషయాన్ని మీరు మా మాట్లాడారు ప్రవ్వా మీ కొలకర ఇసల్పల్లని కొలుస్తుంది ప్రాకారంలో లేని మైదానం వల్లే ఇస్సల్పల్ ఈరోజు ఉన్నారు ప్రపంచం అంతా విస్తరించి వాళ్ళకి సేఫ్టీడే లేదు సురక్షితమైన జీవితమే వాళ్ళకి లేదు వాళ్ళ సురక్షితమైన జీవితం పొందుకోవాలంటే మిమ్మల్ని స్వీకరించాలా ప్రవ్వ ప్రపంచం అంతా ఈరోజు ఇసల్పల్ ఉన్నారు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్న ఇసల్పల్ కూడా అదే రీతిగా ఉన్నారు ప్రవ్వ వాళ్ళందరూ మీ చింతకు మీలోనే వాళ్ళు వాళ్ళ జీవితాలని కట్టుకోవాలా ముఖ్యంగా ప్రవ్వా యాచకుల మీద వాడు ఫిర్యాదులు చేస్తున్నాడు యుగ సమాప్తిలో మతపరమైన యాచకత్వం ఏ రీతి ఉందన్న విషయాన్ని మీరు జకర గ్రంథం మూడవ అధ్యాయులని నాలుగవ దర్శనంలో మాట్లాడుతున్నారు ప్రవ్వాలో ఇంకా అటువంటి ఏమైనా బలహీనతలు అంటే చూపించంటీ మేము వాటిని విడిచిపెట్టాలా క్రీస్తుని వెంబడిస్తున్నాం క్రీస్తుని ధరించుకుంటున్నాం క్రీస్తు కలిగిన మనసుని మేము పొందుకుంటున్నాం ప్రవ్వా కాబట్టి మమ్మల్ని మీ కొరకు సాక్షులు పెట్టుకొని మీ రాకవరుసేలా పరుచుకోమని ఏసు క్రీస్తు పరిషద్ నామంన ప్రార్థించినాం తది అమెన్